నమ్రవాయ ప్రతి శ్రవాయచే శబ్దం శ్రవం అంటే శబ్దం అది శ్రూయతే ఇది శ్రవ అట్లా శ్రుతులు కూడా వచ్చింది శ్రూయతే ఏదైతే వినపడుతూ ఉందో అది శ్రవ శ్రవం శబ్దం కాబట్టి శబ్దరూపుడు అని అర్థం అదే ప్రతి శ్రవాచ అన్నాడు అనుకోండి ప్రతిశ్రవాయ అంటే ప్రతిధ్వని ధ్వని ప్రతిధ్వని ప్రతిధ్వని కాబట్టి ధ్వని రూపంలో ఉండేవాడు తానే ప్రతిధ్వని రూపంలో ఉండేటువంటి వాడు కూడా తానే కాబట్టి ఇప్పుడు శబ్దం బలికానుకోండి ఇప్పుడు ఒక కొండ దగ్గర మన బిల్డింగుల్లో కాని ఇప్పుడు కృష్ణాలయంలో ఉంటుంది కృష్ణాలయంలో మనం అక్కడ పోయి శిరవాయచ ప్రతిశ్రవాయచ ధ్వని ప్రతిధ్వని రెండు కాబట్టి ధ్వని తానే ఆ ధ్వని మళ్ళీ ప్రతిధ్వనించడానికి ఆధారమైనటువంటి ధర్మం కూడా తానే అయి కాబట్టి కాబట్టి శబ్దం ధ్వని అనేది ఇం ఇది మళ్ళీ వేరే సబ్జెక్ట్ ఇది శబ్దం సౌండ్ సరేనా ఆ తర్వాత భాష భా రూపుడు కాదేనా అందువల్ల శబ్దరూపుడు వేదమంతా శబ్దంతోనే ఉండదు కదా ఇప్పుడు చూడు మొదట మొదటే స్టార్ట్ అయిపోయింది కదా నమో జ్యేష్ఠాయ చ నమో చెప్దాం దాని అర్థం ఏంటంటే తర్వాత విషయం కాబట్టి మొదట సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వచ్చిన తర్వాత దాన్ని మాటగా మనం మలుస్తూ పోతాం సరేనే ఒక్కొక్కసారి కుక్కల రూపులకు కూడా మనం అర్థాలు చెప్తాం చిలుకల అరుపులకు అర్థాలు చెప్తాం అది మన ఇంట్లో ఉండేటువంటి చిలుకైతే అది రోజు రామచిలక మన దగ్గర ఉన్నది అనుకోండి మనకు దానికి సంబంధం ఏర్పడుతుంది అన్నది మనం అంటాం పోతున్నావా అని అడిగింది అని పక్కన ఉండాలనుకోండి పిచ్చే పట్టిందేమన్నా లే అది కరెక్టే ఎందుకని ఆ టైంలో అంటది మీ అన్నది అట్లా పోయేటప్పుడే అంటది సరేనా కాబట్టి ఏదో నేర్పించుంటాడు కనుక ఒక సౌండ్ వచ్చినప్పుడు ఆ సౌండ్ ఏదైతే ఉందో శబ్దం ఇది తర్వాత భాషగా మారుతుంది ముందు శబ్దం తర్వాత భాష అట్లా అందువల్ల మొదట ఓంకారం పుట్టింది ఓంకారం నుంచి సమస్తం ఇవన్నీ వచ్చాయి అది వేరే ఉందనుకోండి ఏంటి ప్రదోషకాల తాండవో దాంట్లో నుంచి వచ్చేటువంటివి అవి ఈసారి ఇంకో సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్తా దీనికి సంబంధించింది కాదు ఎట్లా ఆవిర్భవించాయి ఇవన్నీ సౌండ్స్ అన్ని ఇది కూడా కాబట్టి ఇది ధ్వని ధ్వని వచ్చిన తర్వాత శబ్దం వచ్చిన తర్వాత ఆ శబ్దం ఈ మహేశ్వర సూత్రాలు అంటారు డమరకమైన మోగించినప్పుడు దాంట్లో నుంచి ఆ శబ్దంలో నుంచి సరేనా ఇప్పుడు మొదట వేదం స్వరం అన్నారా ఇప్పుడు నమో జ్యేష్ఠాయ కనిష్టాయని తర్వాత వస్తుంది ముందు సౌండ్ తర్వాత కాబట్టి ఆ సౌండ్ రూపంలో ఉండేవాడు తానే ధ్వని రూపంలో ఉండేవాడు తానే ప్రతిధ్వని రూపంలో ఉండేవాడు కూడాను తానే ఓకే ఇంకా ఏంటో తెలుసా ధ్వని వేదం గనక మొదట ఎవరు పలుకుతారు గురు తర్వాత ఎవడు పలుకుతాడా ఆయన ధ్వని వీడు ప్రతిధ్వని రేపు వీడు గురువైన తర్వాత ఈయన ధ్వని ఈయన దగ్గర విని ఆయన ప్రతిధ్వని సేమ్ ధ్వని ఏదో ప్రతిధ్వని అదే గురువు దగ్గర ఏ జ్ఞానం వింటాడో ఆ జ్ఞానమే తను ఇతరులకు వినిపిస్తాడు కాబట్టి అది ధ్వని ప్రతిధ్వని చెడు ధ్వని కర్మ ప్రతిధ్వని కర్మ ఫలం కాబట్టి కర్మలు తానే ప్రత్యుత్తరం మళ్ళీ మీకు తిరిగి పలకడం ప్రత్యుత్తరం ఏది కర్మఫలం రూపంలో అట్లా అందించేటువంటి వాడు అని కూడా అర్థం ఇప్పుడంతే ఇప్పుడు ఈవెన్ మేము పాటలు పాడతాం అనుకోండి ముందు అసలు ధనిత స్టార్ట్ చేసేది మీరు రాయాలనుకుంటే రాస్తున్నారు కానీ నా టెక్నిక్ ఇప్పుడు పాట ఎట్లా రాసేది ముందు పాట రాసిన తర్వాత కదా ఇప్పుడు ల గాలి ఒడి లోడి గల గల పారి నదిలో సౌవడి నడి కడలిలో లేని అలజడి నీవే నీవే బ్రతుకుకు సందడి ఇళ్లకు దీపమునివే కళ్ళకు జీవము నివే నివే కృష్ణ ఇళ్లకు దీపమునివే మొదట సౌండ్ ఆ తర్వాత లాంగ్వేజ్ తర్వాత భాష అందుకని చూడండి ఎక్కడైనా కచ్చే చేశాను అనుకోండి ఆయన ఏం పడుతున్నాడో మనకు అర్థం కాదు మనం ఇది ఎప్పుడవుతుంది అది సంగీతం చేసినా ఆనందిస్తారు మన క్రిస్తున్న తెలుసు మన మధ్యలో మనం అన్నప్పుడు మనకు మరి ఈ ఎందుకని సౌండ్ సౌండ్లో నుంచి తర్వాత వస్తుంది కాబట్టి అయ్యా నువ్వు ధ్వని రూపుడువి నీవే ప్రతిధ్వని రూపుడు కూడాను ఇదివా సినిమో భగవతే వాసుదేవాయ ఈ ధ్వని ఎవరు పరమేశ్వరుడు దీనికి ప్రతిధ్వని ప్రత్యుత్తరం నీకు కర్మ ఫలం ఇస్తానంటే దయ్య అది కూడా తానే ధ్వని రూపుడు ప్రతిధ్వని రూపుడు సంకీర్తనం ఎందుకని సీర్ సంకీర్త్యనహ శీఘ్రమేవ ఆవిర్భవతై అనుభావతిచక్తాన్ నారదభక్తి సూత్రాలు కాబట్టి మనం సంకీర్తనం చేయగానే స కీర్త్యమాన భగవంతుని ఎప్పుడైతే మనం కీర్తిస్తూ ఉన్నామో అట్లా కీర్తింపబడినటువంటి భగవంతుడు శీఘ్రమేవ ఆవిర్భవతే తొందరగా వచ్చేస్తూ ఉన్నాడు అనుభవ యతిచ భక్తాన్ భక్తుడికి ఆనందాన్ని అనుభవాన్ని ఇస్తూ ఉన్నాడు అక్కడి నుంచి గజేంద్రుడు పలికాడు ధ్వని చూచరా అదేడా బాగా అర్థం చేసుకోండి ఎందుకంటే శ్రవాయ మనకు అర్థం కావడానికి వ్యాసుడు ఆ తర్వాత పోతన ఇవన్నీ పెట్టారు కానీ మరి గజేంద్రుడు ఈ భాషలో మాట్లాడా నీ భాషలో తెలుగులో గజేంద్రుడు మాట్లాడింది అదే నివేద పనితపరం పెరుగుగా అన్నాడా థింక్స్ ఒకవేళ అట్లా ఆయన అని ఉంటే సంస్కృత భాగవతం కాద వ్యాస భాగవతం ఏంటి దాంట్లో సంస్కృతంలో వాళ్ళు అంటే ఒకవైపు ముసలు పట్టుకొని లాగతా ఉంటే ఈయనకు సంస్కృతము తెలుగు రెండు ఇటు అటు అష్టావధనమా కాబట్టి సంస్కృతంలో చెప్పాడా తెలుగులో చెప్పాడా సంస్కృతంలో వ్యాసుడు చెప్పాడు తెలుగులో మన భాగ్యంగా పోతన చెప్పాడు కానీ గజేంద్రుడు మాత్రం ఆ అని నేర్చుంటే నేను వేణు గదిలి అట్లే కరవడానికి మీరు మరీ ఎక్స్పెక్ట్ చేస్తాను మరీ టూ మచ్ అది మనకు అర్థం కాదు భాష విష్ణుమూర్తికి తెలుసు సార్ అంతర్యామి పరమేశ్వరుడికి తెలుసు నీ భాష మన చెప్పరా నేను ఏది పట్టండి సరేనా ఒక ఏజెన్సీ ఏరియాల వాడు ఎట్టతా ఉంటాడు వాడికి అర్థమే ఉండదు అది తెలుగో అది ఇంగ్లీషో అది ఏదో ఏ భాష తెలియదు ఆడేమో ఒక రాయి పెట్టేస్తాడు జింబరి జింబరి జింజడు జింజ వాళ్ళు మరి ఏందా జాతర జాతర మరి ఎందుకో నో డోంట్ క్రిటిసైజ్ దేమ్ ఎందుకో తెలుసా తప్పకుండా వాళ్ళ కర్మ ఫలితాలు భగవంతు తెస్తాడు ఎందుకో తెలుసా ఆ భాష నీకు తెలియదేమో కాని ఆ భాషకు అర్థం లేదేమో కాని ఆ భాషను పలికినోడి భావం మాత్రం పరమేశ్వరుడే గానీ రెండవది కాదు గనక నీకుది నాకు తెలియకపోయినా పరమేశ్వరుడే తెలుసు మన భాష ఆయన నిజంగా ఆయనతో మాట్లాడగలిగేంత భాష మన దగ్గర లేదు నా మాట విను గౌస్ భాష వచ్చాన్ భాష పసులు భాష ఏదైనా సరే నా మాట విను ఆయనతో మాట్లాడేంత భాష వ్యాకరణం మనకి లేదు కాబట్టి మనం ఏది మాట్లాడినే అర్థం చేసుకునేటువంటి భావగ్రాహి జనార్దన గనగా ఆయన అర్థం చేసుకుంటాడు తనకు ఫలితాలు ఇస్తాడు అది అక్కడ ప్లీజ్ నెక్స్ట్ అయిపోయింది కానీ రథాయ చొందరగా పరుగులెత్తే సేన కలిగినటువంటి వాడు ఆసు సేనాయా ఆసు శీఘ్రంగా శీఘ్రమేవా క్షిప్రం తొందర తొందరగా పోయేటువంటి సేన కలిగినటువంటి వాడు అట్లాగే శీఘ్రగామి చాలా తొందరగా పోయేటువంటి రథం కలిగినటువంటి వాడు ఆ రూపంలో ఉండేటువంటి వాడు కాబట్టి ఆయన సేన చాలా తొందర తొందరగా పోతారు ఎవరూ తెలుసు సేన మనమే మనమే సార్ ప్రపంచానికి రావడం తొందర తొందరగా ఎలిమెంటరీ స్కూల్ చదివేయడం హై స్కూల్ చదివేయడం అక్కడ చదివేయడం ఇక్కడ చదివేయడం పెళ్లి చేసుకోవడం పిల్లలను కనియ్యడం ముసలాళ్ళు అయిపోవడం మెడపడి గెంటేయడం ఆ తర్వాత నేరు వెళ్ళిపోవడం మరి రథం ఎటువంటి రథం అంటే అది ఇంకా స్పీడ్గా పోయే రథం ఏదది శరీరం రథమే కాబట్టి వీటికి కూడా ఆధారమైన వాడు తానే ఈ రథాలు పోయేది ఈ సేనలు పోయేది ఎక్కడంటే కాలంలోనే గనక కాలోస్మి అహం కలహాస్మి నేను కలస్వరూపనై ఉన్నాను అర్జున భగవద్గీత అది నెక్స్ట్ నమశూరాయబిందతే చూరాయ శౌర్యం కలిగినటువంటి వాడు సూర్యుడు ఈ పదాలకి అర్థాలు ఉన్నాయి శౌర్యం కలిగినటువంటి వాడు సూర్యుడు శౌర్యం కలిగిన వాడు ఎవరండి అది ఇప్పుడుది కాదు ఇది ఇప్పుడు వేదంలో ఆ కాలంలో మనం ఇప్పుడు వీటికి అన్వయించుకుంటూ ఉండాలి నిన్న కంప్యూటర్ గురించి తెలుసుకున్నట్టుగా అట్లా అన్వయించుకుంటూ ఉండాలి శౌర్యం కలిగిన వాడు సూర్యుడు శౌర్యం అంటే ఏంటంటే కవచ భేదనం చేయగలిగేవాడు శౌర్యం కలిగిన వాడుని ఆ రోజుల్లో అంటే కవచాలు వేసుకుని వస్తారు కదా యుద్ధానికి ఆ కవచాలని ఛేదించగలిగేటువంటి వాడు ఊరికే యుద్ధం చేయడమే కాకుండా అట్టకత్త ప్రసంగలు కాకుండా కేవలం అట్టకత్తెలతో యుద్ధం చేసేవాడు కాకుండా ఏదైతే వేసుకుని వచ్చాడు దుర్భేద్యమైనటువంటి కవచాన్ని ఛేదించేవాడు అని అర్థం ఈరోజు చెప్పాలంటే ఏం చెప్పాల దీన్ని బుల్లెట్ ప్రూఫ్ ని ఛేదించేవాడు అని అర్థం ఊరికే కాల్చేవాడు కాకుండా సరేనా బుల్లెట్ ప్రూఫ్ వేసుకుని వస్తే కూడా ఉండడానికి అవకాశం లేదు అట్లా చేసేటువంటి వాడు సూర్యుడు ఊరికే కాల్చేసి వాడు మామూలు లేచిపోయినాడంటే ఈయన వీరుడు అంతేగాని సూర్యుడు కాదు సూర్యుడు అయితే మాత్రం బుల్లెట్ ప్రూఫ్ కూడా పోవరు అర్థం ఇప్పుడు అది శౌర్యంగల వాడు సూర్యుడు అంటే కవచాన్ని ఛేదించేటువంటి వాడు కవచమేంటే తెలుసా స్వామిజీ కవచం ఏంటి ఇదే కవచం ఇంకా లోపల క్షేత్రఘ దానికి కవచము ఇది కాబట్టి దేహాత్మభావం ఉన్నంత వరకు జనన మరణాలే గనక దీని కంప్లీట్ గా దేహాత్మభావాన్ని తొలగించేటువంటి వాడు అని అర్థం తర్వాత అవబిందతేచ ఈ శత్రువులు ఎవరైతే ఉండారో వాళ్ల యొక్క కవచాన్ని ఛేదించినప్పుడు ఆయన సూర్యుడు నెక్స్ట్ అవబిందతేచ అంటే వాళ్ళు ఎక్కడైతే కోటలో దాక్కుంటారో ఆ కోటను కూడా ఛేదించేటువంటి వాడు అనుకో కాబట్టి మొదటిది దేహాభిమానం తర్వాత ఎవరు శత్రువులు ఎవరు మనకు అంత శత్రువులు తప్ప వాళ్ళు ఎక్కడ దాగి తెలియదు దాన్ని సమూలంగా కామక్రోధ లోపమోహం మతమత్యవాళ్ళు ఏ కోటలో చేరుండారో దాన్ని కంప్లీట్ గా నాశనం చేసేటువంటి వాడు త్రిపుర రహస్యం హరిషఠ వర్గాలు కోటని పడగొట్టేటువంటి వాడు నమోవర్మి రక్షణ కవచం కలిగినటువంటి వాడు ప్రొటెక్ట్ చేయడానికి ఆ యువతి సారథిని సారథిని రక్షణ కవచంతో రక్షించేటువంటి వాడు అని అర్థం తరువాత రెండవది వరుధినేచ ప్లేస్ వరుధహ అంటే ఓ సీక్రెట్ ప్లేస్ అనమాట రహస్య స్థలం ఏదైతే ఉందో దాన్ని వరుధహ అంటాం ఇది మనకు తెలియదు ఇది తెలిసిన లాడన్ ఈ పదానికి బాగా అర్థం తెలిసినవాడు ఒసామేర్ లాడన్ ఎందుకో తెలుసా పెద్ద పెద్ద ఇంటెలిజెన్సీ అంతా పోయింది ఎక్కడ ఉన్నాడు అని ఇంకా చివరికి ఏంటంటే ఇన్ని మిలియన్లు ఇస్తాం ఇన్ని మిలియన్ డాలర్లు ఇస్తాం అన్ని మిలియన్ డాలర్లు ఇస్తాం పట్టుకోండి ఎవడీ తెలుసు తనకొక్కడికే తెలుసు తన ఎక్కడ ఉండాడు ఇది వరూధ వరుధి నేచ అటువంటి రక్షణ స్థలం సారథికి ఎక్కడైతే ఆయన ఉండడానికి రక్షణ స్థలం ఉందో ఆ రక్షణ స్థల రూపంలో ఉండేటువంటి వాడు కాబట్టి సారథి ఎవరు అని అంటే బుద్ధి సారథి బుద్ధి బుద్ధింతు సారథిం విద్ది అటోపనిషత్ కాబట్టి సారథి అంటే బుద్ధి ఆ బుద్ధికి రక్షణ కవచం ఏది దేహమే దేహం ఇక పోతే రక్షణ స్థలం ఏది బుద్ధికి అంటే ఇది రక్షణ కవచం అసలు రక్షణ స్థలం ఎక్కడా ఈ సారథికి అని అంటే అహం భావన హృత్స్థలే మన స్వస్థత అహంభావన నేననేటువంటి భావన ఇది ఎక్కడుంది హృదయంలో ఉంది ఈ హృదయంలో ఉండేటువంటిది ఏదో ఇది రహస్య స్థలం రాజగుహ్యం ఇక్కడ రహస్య స్థలం ఇక్కడ ఏదుంది అంటే అహం భావన ఉంది దాని పోగొట్టేటువంటి వాడు ఆ తర్వాత అది అహం స్వరూపంగా తెలిపేటువంటి వాడు అటువంటి పరమేశ్వరుడికి నమస్కారం నమో కవచనే అంటే హెల్మెట్ హెల్మెట్ సార్ సరేనా కాబట్టి ఆ హెల్మెట్ ని రక్షించేవాడు శిరహ్ కవచం అది బల్మినేచ బహా శిరహ్ కవచం వేసుకునేదానికి అర్థం ఆ రోజుల్లో తలపాగా ఇప్పుడు హెల్మెట్ ఎందుకు హెల్మెట్ ని రక్షించాలండి హెల్మెట్ వేసిన ఎందుకు రక్షించాలి హెల్మెట్ తలను రక్షిస్తూ ఉంది కనుక కాబట్టి తలను రక్షించేవాడు అని అర్థం కాబట్టి హెల్మెట్ వేసుకుని పోతున్నాం అనుకో స్కూటర్లో ఎంత దూరం పోయినా కూడా హెల్మెట్ కూడా ఉండారు కదా ఎంత స్కూటర్ ఉండాలా పైన హెల్మెట్ ఉండాలా అది స్కూటర్ అర్థమవుతుందే దాన్ని నుదిరిపెట్టి పోవడానికి లేదు మళ్ళీ కాబట్టి కూడా ఉంటుంది కాబట్టి నీ తలను రక్షించడానికి నీ కూడా ఉండేవాడు అని అర్థం అది ఇంకేం సరేనా తలలు అంటే మనలో ఉండేటువంటి భావాలు ఇంత ముందు చూసినట్టుగా పాపభూయిష్టమైన ఆలోచనలు లేకుండా సద్భావాలు కలగాలంటే ఆయన ఉండాలి మన తలలో ఏ విధంగా ఉండాలి ఆయన జ్ఞాన రూపంగా ఉండాలా అట్లా హెల్మెట్ ని రక్షించేటువంటి వాడు జ్ఞానం తర్వాత రక్షక కవచం కలిగినటువంటి వాడు కాబట్టి మనల్ని రక్షించుకోవడానికి ఏదైతే కవచం ఉందో ఈ రక్షించేటువంటి కవచం కూడా తానే ఇప్పుడు రామరక్ష కవచం అంటాం ఏంటది రామనామమే కవచం అయన స్వరూపం అది కనుక మన యొక్క తలని మన మనసులో నడిచేటువంటి భావాల్ని మనల్ని రక్షించేటువంటి వాడు కాబట్టి తల ఉన్నంత వరకు ఇది జ్ఞానం కాబట్టి మన తోడుగా ఉండేవాడు అందువల్ల పరమేశ్వరుడు పేరేంటి తెలుసా మార్గబంధో దయైక సింధో ఇంతమంది రాసేం కదా మన అష్టకాల్లో కాబట్టి మార్గ బంధు అంటే ఏంటి తెలుసు దారి చూపించేటువంటి వాడు దారి చూపెట్టేవాడు మనకు కూడానే ఉండాలి కాబట్టి మనకు మార్గానికి బంధువు ఎవరు పరమేశ్వరుడే ఎందుకని ఇక్కడెవ్వరు మార్గ బంధువులు లేరు తల్లిని మనం మార్గ బంధు అనుకున్నా తల్లిని అనుకున్నా వాళ్ళు కొంతకాలం ఉండి జారిపోతారు ఆ తర్వాత మళ్లీ మనం ఇంకెవరినైనా అనుకున్నా జీవితంలో జారిపోయేటువంటి అవకాశాలుంటాయి ఎప్పుడు ఉండేటువంటి వాడు మార్గంలో మనకు తోడుగా ఉండేటువంటి వాడు పరమేశ్వరుడే గనక ఆయనే తోడు ఆయనే రక్షకుడు నెక్స్ట్ శివ నమ శ్రుతాయ శ్రుత సేనాయ కాబట్టి ఎవడైతే శృత్య ప్రతిపాదిత శృతాయా శృతుల చేత ప్రతిపాదింపబడేటువంటి వాడు వేదముల చేత ఎవరైతే ప్రతిపాదింపబడ్డాడో వేదములు ఎవరి దివ్యమైనటువంటి వైభవాన్ని వర్ణిస్తూ ఉన్నాయో వేద ప్రతిపాదితమైనటువంటి వేదవేద్యుడు ఆ రూపంలో ఉండేటువంటి వాడు తానే అట్లాగే ఈ శృతుల్లో శృత కాబట్టి శృతుల్లో ఆయన సేన ఉండరు ఆయన పరివారమంతా ఉండరు అగ్నిదేవుడు వరుణదేవుడు ఇంద్రుడు వీళ్ళంతా ఉండారే వాయుదేవుడు వీళ్ళందరు కూడా ఎవరైతే ఉండారో వీళ్ళందరికి కూడాను నమస్కారం వాళ్ళందరికీ సూర్యుడు చంద్రుడు అండి గ్రహాలు అన్నిటికీ ఎందుకని వాళ్ళందరిలో ఉన్నది తానే సర్వదేవ నమస్కారం ప్రతి గచ్చతి అంతే ఎవ్వరికి నమస్కారం చేసినా పరమేశ్వరుడికి నమస్కారం చేసినట్టు అవుద్దు గనక శ్రుతస్య నాయ సరేనా ఎందుకని అయ్యా నువ్వు బలికిస్తేనే మేము బలుకుతూ ఉన్నాం కాబట్టి మాలో ఉన్నావు తెలియకుండా ఉన్నా కూడా మాలో ఉన్నటువంటి వాడివి నీవే కాబట్టి మా గుండెలో ఎప్పుడు ఉండు నువ్వు కొలువై ఉండు మమ్మల్ని రక్షిస్తూ ఉండు మా గుండె గుడిలో నువ్వే ఉండు ఎందుకని ఉన్నావు కానీ తెలియకుండా ఉన్నావు తెలిసి ఉండు ఓ పలుకు పలికించి పలుకు పలికించి పలికేటి పార్వతీశివా శివా పలుకు పలికించి పలికేటి పార్వతీసండి లేనట్లు మాలోన ఉంటివయ్యా పలుకు పలికించి పలికేటి పార్వతీశ ఉండి మాలో ఉండిలేనట్లు ఉండి లేనట్లు మాలోన ఉంటివయ్య గుండె గుడిలోన కొలున్న జంగ కళస్తిష్టాడు పలుకు పలికించి పలికేటి పార్వతీష ఉండి లేనట్లు మాలోన ఉంటివయ్యా గుండె గుడిలోన కొలున్న జంగ నీ అడుగుల కడ పడి ఉంటే నీల కంఠ శివా శివా శివా నీ అడుగుల కడ పడి ఉల కంఠ శివా శివా శివా శివాడుకడనీలక ఆ స్వస్తి ప్రజాభ్య పరిపాయ మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం లోకా మస్థా సుఖినో కాళీ వర్షతు పర్జన్య పృథివీ సాలిని దేశోరహి బ్రాహ్మణ సుతు నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిరం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్య